ప్రారంభ ప్రార్థన మన మధ్యన విజయ్ గారు ఉంటే ప్రారంభ ప్రార్థన చేస్తారు విజయ్ ఆ విజయ్ గారు ప్రారంభ ప్రార్థన చేయండి పరిశుద్ధుడ మహమ్మతుంది వంద దేశంలో ప్రవేశపెట్టారు ఈ దినా మహమ్మతి మీ బిడ్డలు కానీ అనేక ఎగ్జాంపుల్ మాకు కేవలం నీతిత్వంలో ప్రణాళిక మాత్రమే మా జీవితంలో జరిగిందని వేడుకుంటారు నాయన వింటబడే వాక్యమును ఫలింపేయమని ముప్పై అంలుగా అరవై అంశాలు నూరం ఫలింపచేయమని వేడుకున్నారు తండ్రి ప్రభు నాయన అదేవిధంగా ప్రార్థనలలో తండ్రి పాటల్లో తండ్రి ప్రభు సహాయం చేయండి మీరు మా ప్రార్థనలకు మీ వద్దం మేము జవాబు కై తండ్రి మాకు విశ్వాసం అనేది అధిక విశ్వాసం ఉన్నది దయచేయండి ప్రభుత్వం మేము సేవిస్తున్న పనులన్నిటినీ జీవించండి తండ్రి ఎవరికైతే సువార్త ప్రకటిస్తున్నాము వారికి మార్మరత్తులు తల్లి రక్షణను కలిగజీయ్యాలి వాళ్ళ కూడా ఆయన ఎటువంటి ఆయన ఏ ఒక్కటి ఉండడానికి వీళ్ళు ప్రభుత్వం సహాయం చేయమని మీరే మైంపు పొందుతున్నాను ఎంత తృష్టి పరిశుద్ధ నామము ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక పాట పాడతాను జీవితాంతము వరకు నీకి సేవ సల్పు దునంతిని నీవు నాతో నుండు ధైర్యమునిచ్చినడుపు ము రక్ష జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునీ ఇన్ని ఆతంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నా కడలున్న నిజమీ రక్షకా జీవిత తమ వరకు నీటి దేవ కల్పులకి అన్ని వేల నీవు చంతనయున్న అనుభవమీయమే ఇన్నగా నీ జీవిత తము వరకు నీకి దేవ కల్పు దునంతిని వేల నీవు చూవమే అవే నేత్రములు నిరుమిట్లు కొలి పెడి చిత్రుశములు నను శత్రువ తాను నీకు పక్ష జీవితాంత వరకు నా నందు దుదయమునందుల ముము శీఘ్రము గణ రక్షితాంతము వరకు గుమలోకి మమ్ము చే నిన్నుని వీడనంతి రక్ష జీవితాంతము వరకు నీటి సేవ కలుపునంతిని పాప మార్గము దరికి పోవక పాపయాశల దొరక ఎప్పుడు నిన్నే వెంబడి కత్తు పలు తక్షక మన వడ్డలో ఎప్పుడైనా చేసుకుంటామండి ప్రేమ కలిగిన కృపగలిగిన మా ప్రియ త్వరలో ఒక తండ్రి ప్రభా నాయన మరి ఒకసారి మీ పాదం వచ్చిన కృపాయనం కూడా వస్తున్నా తండ్రి మా విన్నపములు మా విజ్ఞాపములు ఆయన మా వస్త్రుతులు తీసుకురావాలి తల్లి మీరు ప్రేరేపించిన హృదయానుసారంగా ప్రార్థించడానికి సమకూర్చినందుకు స్తోత్రులు ప్రభావాదబడిన వాక్య బాధాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించడం మాత్ర ఏ సిద్ధపరిచేయడో అది పర్ ముపసింహాసం అందరికి దారుణంగా దయచేసి ఆయన మేము దాన్ని గ్రహించి అది మాటబడి మాకు తెచ్చి బలపరిచేది కానీ స్థిరపరిచేది ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభావాలు చేసుకుని ప్రభావ తండ్రి ఏమి లేదు నా వద్ద కేవలం మీ మాటలు పట్టుకుని నిలబడుతున్నాను మాట్లాడుతున్నాను తండ్రి సహాయం చేయండి చేసుకుని తండ్రి మనస్సు మా వృద్ధు మేమీ ఉండనట్లుగా సహాయం చేయండి సైతరాలు అంధకార శక్తులు కాపాడి ఆయన మీ బాక్యండి సహాయం చేయవలసింది వేడుకుంటూ ఆయన విధ్వసోటి బోరుగా మార్కవలసింది కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏ శక్తిస్తున్నాము అన్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మనము ఈ నిజామ గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం కొన్ని ఆయన ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ మనం చూసుకున్నాం ఈ గండమందు ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి కమిట్మెంట్ అద్భుతపడైనటువంటి దేవుని ఏడల ఆయన కొనలీడల నిర్శల ఆయన కలిగినటువంటి భారాన్ని యొక్క ప్రేమను తెలిసి ఏ విధంగా ఆయన దేవుని చేతిలో వాడబడినాడు ఈ విషయాలను మనము చూసుకున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే మనం చదివిన మాటలు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసముండి ఆకాశ మందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అంటే అబౌట్ ఎవ్ అబౌట్ ఎన్ దుఃఖపడటం ఏడవటం అనేది మనము చూస్తున్నాం దేని గురించి అండి నా యొక్క ప్రాకారములు ఇర్షలేమి పడిపోయింది దాని గుమ్మములు దాని గుమ్మములు ఏమైపోయింది అగ్నిచేత కాల్చబడినాయి మనం అయితే దీని గురించి ఆయన ఎంతో దుఃఖం ఎంతో వేదన ఆయన పడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం సో ఈస్ నాట్ క్రయింగ్ ఫర్ సమ్ అదర్ థింగ్స్ ఈజ్ నాట్ క్రైయింగ్ ఫర్ ఇస్ ఓన్ నీడ్స్ ఈజ్ నాట్ క్రయింగ్ ఫర్ ఫ్యామిలీ నీడ్స్ ఆయన ఇక్కడ ఏం చూస్తున్నాడంటే ఆ కూలిపోయినటువంటి ఆ ప్రాకారములు ఆ గుమ్మంలో వాటిని ఆయన సో పీపుల్ క్రై ఫర్ మెనీథింగ్ లోకలు అన్ని అడుగు ఏడుస్తూ ఉంటారు కానీ బట్ హియర్ ఇస్ అ మ్యాన్ హు ఇస్ క్రైంగ్ the broken wall burnt walls. the burned no walls deen gurinchi aina ane deen gurinchi tho dukka padinatlu ga manam choostunnam deen vishayame ante deenu piddala vishayame aa jerusalem vishayame ento dukka padinatlu ga manam choostunnam ee nehemiah grandhamu manam choostunnatlaithe it falls into two categories ante two parts ga manam choodochutunnam rendu bhagalu okate entante rebuilding the wall oka so, one uh, to seven manam adhi choodochutunnatlaithe And again re-building the lives of people. Bond built the walls okay. of an adult. That's why people would be able to step back and rebuild the situation. His duty was to step back again with his mother's divorce from body. I came out witharn�� excited about what to do before he fingertip in BFA gesehen. Some extent we tried to broik VCped for them. ఇజ్రా వచ్చాడు ఇజ్రా వచ్చిన తర్వాత థర్టీన్ ఇయర్స్ తర్వాత నేమియా రావటం జరిగింది అయితే ఆ యొక్క వాల్స్ అన్ని కూడా అనేక వచ్చింది దాన్ని డిస్ట్రాయ్ చేయడం అంతా కూడా మనకి తెలుసు ఈ ఈ విషయమై ఇజ్రాలో మనం చూసినట్లయితే ఫోర్ లెవెన్ ట్వంటీ త్రీలో కూడా అప్పుడు కూడా దెన్ వన్ అటెంప్ట్ వాజ్ మేడ్ ఇప్పుడు ఒక అటెంప్ట్ చేయబడింది కానీ అప్పుడు ఉన్నటువంటి అర్థ హస్త రాజు పర్షియన్ కింగ్ కానీ నెహిమ వచ్చేసరికి నెహిమియా ఆ భారం అట్లనే ఉంది తన హృదయం సో ఫాస్టెడ్ నియర్లీ ఫర్ ఫోర్ మంత్స్ కప్పు బేర మనం తెలుసు దీన్ని అందించు వాళ్ళంటే మంచి పొజిషన్ అంటే ట్రస్టెడ్ బై ద కింగ్స్ నాట్ ఇన్ ఆర్డినరీ పోస్ట్ నాట్ ఇన్ ఆర్డినరీ పొజిషన్ స్థానంలో నేను అప్పటికే అది గోడల కూలిపోయి నూట నలభై సంవత్సరాలు దాకా అయిపోయింది నేమాలైతే భారం ఉంది అప్పుడు ఆయన చూడండి ఇక్కడ వారి గురించి విన్నప్పుడు శేషమ్ పొందరంట నా సహోదరులు నేను చదువుతాను అనానియను ఒకడు యూదులలో కొందరు వచ్చిపట్టిన శేషములను విడుదల నేను వారికి అడుగుగా మారు చేపట్టిన వారు శేషించిన వారు ఆ దేశం బహుగా శ్రమను నిందను పొందుతున్నారు వారి యర్శల ప్రాకారం పడిపోయినది దాని గుమ్మలను నగ్లి కాల్చబడిన నాతో చెప్పింది ఆ మాట విన్నప్పటి నుంచి ఆయనలో ఎంతో భారం ఆయన ఎంతో బాధ అన్నమాట ఇప్పుడు గ్రేట్ ప్రేర్ హి ముందుగా ఆయన ఆరాధించి ఆయన ప్రార్థించి అప్పుడు తన పనిని ప్రారంభించినట్లు మనం చూడవచ్చు దేవుడు ఒక్కొక్కరి ఒక్కొక్క పని కొరకు ఎన్నుకుంటాడు ఒక్కొక్క వారి ద్వారా తన పనిని నెరవేర్చుకుంటాడు ఆయన అంటే ఎవరిని ఎట్లా వాట్ పర్పస్ అంటే చూడండి దేవుడు గాడ్ చూసేసే పర్సన్ హు హాజ్ ఎ బర్డెన్ ఫర్ హిస్ పీపుల్ తన ప్రజల గురించి బాణం వ్యక్తులను ఎన్నుకుంటాడు తన ప్రజల గురించి దుఃఖించే వారిని ఆయన ఎన్నుకుంటాడు తన ప్రజల గురించి ఆలోచించేవారి అని మనం మన నూతనాన్ని బంధువులు మనం చూసినట్టు తన సంఘం గురించి తప్పించేవారు సంఘం గురించి బాధపడేవారు ఆత్మీయస్థితి గురించి బాధపడేవారు మన ఓన్ పర్సన్ గురించి లేదా ఆత్మీయస్థితి గురించి బాధపడేవారు యూనివర్సల్ సంఘం సారిక సంఘం గురించి బాధపడేవారు ఆయన ఎన్నుకుంటారు సచ్ పర్పస్ అటువంటి భారం మనం చూస్తున్నాం అటువంటి ఆ యొక్క వేదనా జీవితంలో మనం దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటే మనను ఆయన మన హృదయాన్ని భారంతోనే అండ్ మనం చూసినట్లయితే ఎంత భారం ఉందంటే నాలుగు నెలలు ఆయన ప్రార్థించాడు నాలుగు నెలల హాస్టిడెంట్ కాబట్టి ఎల్తుకాయ అంత భారం కలిగింది ఎలా కలిగింది అంటే ఆయన వాళ్ళ ప్రజల యొక్క God is looking at people has his వారి కొర చూస్తారు సో గ్రేట్ నీడ్ ప్రజల యొక్క నీడ్ ని అవసరతను ఆయన గమనించి ఆయన ఇక చూడండి తన గురించి ఆయన ఆలోచించుకుని వాళ్ళ గురించి ఆయన ఆలోచిస్తూ అదే విధంగా చూసినట్లయితే ముప్పై ఆరు ఆయన సమూహంలో చూసి వారు కాపర్లేని గొర్రెలవరే విసికి విసికి చెదరయ్యున్నందున వారి మీద కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారు పంపుమని కోత యజమానుని వేడుకునుడి అనే తన శిష్యులతో మన ప్రభుత్వం కూడా అదే ఎంతో బాగా చూస్తుంటున్నాం అటువంటి ఆ యొక్క నీమ్య ఆయన చూసిన వాడు కాబట్టి తర్వాత ఈ స్థితి ఎందుకు వచ్చిందని కూడా ఆయన ఆలోచించిన వాడు మెయిన్ రూట్ ఏంటంటే అది పాపం అని చూడండి అందుకైనా ప్రార్థనలో ఏం చేస్తున్నాడు అంటే నీ నీ చెవి ఎక్కి నేను ఆరో వచ్చిన ఉదయాన్ను నేత్రము తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుని ఇజ్రాయల్ పక్షంగా నేను చెవి ప్రార్థన అంగీకరించు నేను నా తండ్రి ఇంటి వారు నీకు విరోధముగా చేసిన పాపమును ఒప్పుకొంచున్నాను నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించి తిని నీ సేవకులను మోసం చేత నిర్ణయం ఆగిన కట్టడైన దిగుదలైనను మేము గయకనలేదు అని అంటే తను కూడా అందులో తక్కువ తను మేము అలా చేశాము మేము నీకు విరోధము దేవా పాపం చేశాం మీ తండ్రి మా మా తండ్రి మా పితరులు అందరూ కూడా పాపం చేశారు అని ఆయనకుంటున్నారు అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞల నడిచిన బూది గంతం వరకు మీకు తోడై ఉంటున్న మీ తోలి వైబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నామను ఉంచటప్పుడు మేము ఏర్పరచుకున్న స్థలము మేము రప్పించదన్ని సెలవించదు కదా దేవా అని ప్రార్థన చూడండి అక్కడ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే అంత కూడా ప్రతి దాని యొక్క పాపములనే ఉన్నదని దాన్ని మనం గ్రహించాం మనం వాట్ యువర్ సఫరింగ్ కరోనా వైరస్ అది కూడా పాపమునకు వచ్చిన త్వరితమే బికాస్ ఆఫ్ సిన్ ఎవ్రీ థింగ్ ఎవ్రీ ప్రాబ్లం ద మెయిన్ ఎలిమెంట్ ఈ సిన్ అది మనము గ్రహించవలసిన ఉంటున్నాం మేహియా జీవితం దాన్ని మనము చూస్తాం దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంటే ఎవరికైతే నిజమైన భారం ఉంటుంది నిజమైన మన ప్రజల ఏడల సంఘం భారం కలిగి ఉంటారు ఆర్మీ అయినాడు ఆర్మీ అయినా చేరిగి చూశాడు ఏమొచ్చినాడంటే పదో వచ్చినట్టు నువ్వు మహాప్రభావం నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జన్ జనులందరూ వీరే బాగు జన్లు అని ఆయన వారికి వర్తెస్తున్నారు ఆయన దేవుని వైపు చూసిన వాడు కావచ్చు ఆయన దేవుడు అటువంటి వారిని ఇంకోటి ఏంటంటే దేవుడు గాడ్ యూజెస్ ఫర్పస్ తన తన కొరకు ఒక విజన్ కలిగిన దర్శనం కలిగిన వాళ్ళు ప్రాబ్లం చూస్తారు విజన్ లేని క్రిస్టియన్ లైఫ్ ఈజ్ యూస్లెస్ అండ్ ప్రతి క్రైస్తవుడికి ఒక విజన్ ఒక దర్శనం అనేది మనం కలిగి ఉండాలి టార్గెట్ అని అది లేకుండా కండిషన్ ఎప్పుడు మనం ముందు ఫర్ ఇస్ పర్పస్ తన పని తన కార్యాన్ని చేయాలంటే దేవుడు ఆయనను ఒక విజన్ కలిగిన వాడిని దర్శనం కలిగిన వాడిని ఒక ఏం కలిగిన వాడిని ఒక కూర కలిగిన వాడిని ఆయన అనేవాడుగా చూడండి చూసినట్లయితే మనం మన ప్రభువు కూడా ఇప్పుడు ఏ ఏమేంటే ఆ గోడలు కట్టాలని కూలిపోయినటువంటి గోడలను తిరిగి కట్టాలని ఆ ఇర్షం ప్రాకారంలో కట్టాలని కానీ లేకుండా వాళ్ళకి సేఫ్టీ సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు కూలిపోయిన వాటిని కట్టుకో ఫుడ్ అవుతాయి కినట్ వర్షిప్ దొల్లాడితే without building that. Because envy will be always attacking. It's not the safest place. They want to worship the Lord. First, this must be built. God is not going to be built. If it's not going to be built, we will be able to build Nehemiah's life. We will say, I will build my church. We will be able to build our church. We will be able to build our church. What a great vision uh, this uh, Nehemiah has. వచ్చిన పని అపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనము గాడ్ ఆల్సో యూజ్ హాస్మిట్మెంట్ ఆయన అంటే ఉద్దేశించారు దాని కమిట్మెంట్ అంటే కట్టబడి ఉండేవాడు ఇప్పుడు కమిట్ ఎట్లు దాన్ని కట్టబడి ఉండాలి దాన్ని అని ఇచ్చిన పనికి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎన్ని కష్టాలని ఫేస్ చేశారు స్టార్టింగ్ నుంచి కూడా ఈ సంబంధాలు చదువుతా వేయాలి ఎంతో ఇబ్బంది కలిగేశారు ఎంతో అవహేళనలు చేశారు నిందలు చేశారు ఎంత నిందలు పాలు చేశారు కదండి వాళ్ళని ఈ నక్క నక్క గోడ తోలిపోతుంది మీరు గోడ కట్టేదని ఎన్నో అవమానాలు పాలు చేశారు కదండి ఎంతో జాగ్రత్తగా అనుకున్న దాన్ని చూడండి ఆయన ప్రజలను కూడా బాగా ప్రేరేపించినట్లుగా మనం చూసి చూస్తున్నాం చూడండి నాలుగులో మనం నాలుగు పద్నాలుగులో అంతకు నేను లేచి చూచి ప్రజలను అధికారంతో చెందుతుంటేమన్నా వారికి వారికి మీరు భయపడకొడి మహాగణుడు భయం భయంకరుడు వ్యూహాన్ని జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షము మీ కుమారుల పక్షము మీ కుమార్తెల పక్షము మీ భార్యల పక్షము మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయడి అని ఆయన మొట్టమొదటి అయితే రెండు మనం వెళ్ళి కడదామని చెప్పాడు ఆయన వాళ్ళందరినీ ప్రేరేపించి తీసుకెళ్లాడు తర్వాత ఆయన వాళ్ళకి అనేకమంది ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ యుద్ధాలకు వచ్చినప్పుడు ఇతరులను ప్రేరేపించారు వీళ్ళందరూ వెళ్ళి సంత్రోల్ టోబియా వెళ్ళి అరబియలను అమర్నియలను అస్ట్రోదిలను వారి మీదకి అలాంటప్పుడు వాళ్ళు నేమియా ఏం చెక్కు సంకల్పం కలిగిన దాన్ని కట్టబడి తన విజన్ కి ఆయన మనము చూస్తున్నారు వాళ్ళు ఎట్లా వాళ్ళు గోడ కట్టువారు బరువులు మోయ్యవారు అంట ఒక్కొక్క చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఇంత గొప్పగా వాళ్ళు అంత అడితే వాళ్ళందరినీ తను తను తను బలపరుచుకున్నాడు వాళ్ళు కూడా బలపరిచి ఆ పనికి ప్రోత్సహించి దాన్ని వారు యాభై రోజుల్లో కంప్లీట్ హెక్టిక్ టాస్క్ ఇన్ వార్ ఆ విధంగా తన ఏదైతే దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు దానికి అవి దేడు కాలేదు దానికి కట్టుబడి అయిన ముందుకు మనము తర్వాత చూడండి ఆయన ప్రజలను కూడా ఎంతో ఆనందం కంప్లీట్ అయినప్పుడు ధర్మశాస్త్రం నుండి విషయాలు చదివి చెప్పినప్పుడు చూడండి ఒక విషయం చదివి మనం జనులందరూ ధర్మశాస్త్రపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అనే నిహమే యాజకాలను శాస్త్ర ఇజ్రాయిల్ జనులకు బోధించిన లేవీల్ మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము మీ దేవుడైన ప్రతిష్ఠితని చెందుతో చెప్పి మరియు వార్త పదండి కోవిన మాంసం రక్షించుడి మధురమైన దానిని పానము చేయడి ఇదివరకు తమ ఏమీ సిద్ధము చేసుకుని వారికి వంతులు పని పంపించుడి ఈ దినే మాట పవ ప్రతి మీది దుఃఖపడుకుడు ఏహో ఎందు వలన మీరు బలం వంగదురు ఆ విధంగా జన్లందరంట వారు చాలండి వాళ్ళందరూ గ్రహించి వాళ్ళ జన్లు తమ్ము తెలియబడిన వాటిని గ్రహించి తినటకును తాగుటకులేని వారికి పలహారం పంచుటకును సంభ్రమంగా ఉండటకు ఎవరైంట్లో పాడో ఇంత గొప్పగా ఆయన రివైవ్ చేసినట్లుగా మనము చూడవచ్చు వాట్ గ్రేట్ వర్క్ ఆఫ్ వాటిని ఉద్దీవించిన కాక అటువంటి మనసు అటువంటి హృదయాన్ని అటువంటి భారాన్ని అటువంటి విజన్ని అటువంటి ఆయన యొక్క కట్టుబడి దర్శనానికి ఆలయాలు దేవుడు మందిరాలు క్రైస్తవ కుటుంబాలు రాజ్యములు దేశంలో పరిపాలనా వ్యవస్థలు సమాజంలోని అసమానతలు ఇవన్నీ కూడా మరి పునర్నిర్మించట్లో రికన్స్ట్రక్షన్ డ్ రీఆర్గనైజ్ అనేది చూసుకుంటున్నాం అయితే అందించినటువంటి ఆచర్యం యువలో దేవుని పని విషయంలోనూ తన ప్రజల విషయంలోనూ నేత లోతైన పరిశీల్యంలో యువదలోనూ ఉన్న దేవుని ప్రజలు పడుతున్న బాధల విషయమై అతను నాలుగు నెలల పాటు అన్నిళ్ళతో విజ్ఞాపనులతో తన హృదయాన్ని దేవుని ఎదుట కుమరించినట్టుగా అతని ప్రాంతంలోనూ పాపతో పాపకు ఒప్పుకోలు దేవునికి ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేయటం దేవుని మహిమ ఆయన దేశాల పట్ల శ్రద్ధ నిశ్రాయలు ప్రజల కొరకు విడతగని విజ్ఞాపన మనం కూడా అతి జీవితాన్ని విశ్వాస సహిత జీవితం కొనసాగించాలని రైతుల కుటుంబాల కొరకు అన్ని రక్షణ కొరకును ప్రజల సంరక్షణ కొరకు తోటి మానవాళికి మనం ఉపయుక్తంగా ఉండి నడవాలని మరి నేటి ఉదయం చెప్పుకున్న వాక్యం దేవునికి మనం వందలనే వెళ్ళాము ఈ రోజు ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ ని జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థనలో వాళ్ళు పడుతున్నటువంటి శ్రమలు కష్టాలు చాలా ఉన్నాయి గారు కూడా ఫీల్డ్ లోనే ఉన్నారు ఆ పరిస్థితులు చాలా కష్టకరంగా ఉన్నాయి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాం వాళ్ళు ఎక్కడ దిక్కులే దిక్కులేని ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళకి భోజనం లేదు ఆ ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేదు వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు రాత్రి పెద్ద గాలి దుమ్ము వస్తే వాళ్ళందరూ కూడా టెంట్లు పడిపోతే రోడ్ల మీదనే వండుకున్నారంట వాళ్ళందరూ ఏమీ లేదు ఇట్లా మన దగ్గరనే కాదు చాలా దగ్గర సుమారుగా రెండు కోట్ల మంది ఇంకా వాళ్ళు ట్రాన్సిట్ లో ఉన్నారు అంటే వాళ్ళ ప్రాంతాల నుంచి వాళ్ళ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు దాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకునే విధంగా ప్రార్థన చేద్దాం చక్రవర్తి గారు వలస కార్మికులు వలస కూలీలు ఉపాధి కోసం మరి వివిధ ప్రాంతాల నుండి వివిధ ప్రాంతాలకు వచ్చి పని కొరకు ఆహారం కొరకు నివాసం కాదు వారి యొక్క జీవనోపాధి కొరకు వారు వచ్చారు అతి వారి కొరకు మరి ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవపాద్రిపంతో ఉన్నటువంటి యొక్క ఈ వాళ్ళు వాళ్ళ శ్రమదానం మరి ఎవరైతే తీసుకున్నారో వారు కూడా సహాయపడినట్లుగా హలో వినబోతుందా హలో వినబోతుందా పరిశుభ్ర పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపత్రులు స్తోత్రం ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి మీ కొన్ని నాలుగు మీకు నాలుయ్యా ప్రభావినైనా మరి పాటలో ప్రార్థన మీరు నడిపించారయ్యా మరి ఇదిగోనైనా ఈ ప్రార్థన చేయబోతున్న అంశాల్లో మీరు సహాయం చేయొచ్చు ఏంటండి మీకు ప్రభావినైనా మరి ల్యాబ్ ఎవరైతే ఉన్నారో మైగ్రేటెడ్ ల్యాబ్ చోటు నుంచి ఇంకో చోట్ల పని కులింగ్ ప్రభావం ప్రభావ చేతి పట్టుకుని ప్రభావ పని చేసుకుని ప్రభుత్వ ప్రభుత్వం కోసం వచ్చినారయ్యా అయ్యా అభివృద్ధి నా పని చేసుకోవడం వీడి మీద ప్రభావ ఎంతో మంది ప్రభావ మరి ఆధారపడి గారు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా చేసుకున్నాను తండ్రి అయ్యా అదే కదా గానీ అడ్డం పెట్టుకుని సంపాదించుకునేవారు బాగుపడేవారు వ్యాపారం చేసేవారు అనేకలు ఉన్నారు ప్రభావారిని కూడా మీరు నాపకం చేసుకున్నారు మనసులు మీరు మార్చండి అయ్యా మీరు లేఖనాలు చెప్పిన విధంగా ప్రభా అయ్యా చేయమన్నారు తండ్రి వాడు ప్రభావ మేము ఎక్కువ ప్రభావ మరి నీకు మూడపెడుతుందని చెప్పేది అంటే నీ కొందరు సుతులు సూత్రాలు ప్రభావ అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు అయ్యా అయ్యా పనిచేసుకొని ప్రభావ మరి జీతాలు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా ప్రభావ వీరు ఎవరికి చెప్పుకోలేని వారు దీని నుండి మరి పెద్ద ఆర్థికంగాను సామాజికంగాను వాళ్ళ హిందువులు ప్రభావ కాబట్టి జ్ఞాపకం తీసుకున్నారు రాజా ప్రభావ ముఖ్యంగా ఇల్లు ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మరి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక ఈ ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో ప్రభావ మరి తినడానికి తిండి లేక ఇవ్వి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రాజా మరి ఉదయం పూట నేను చూసినటువంటి ఆ మెసేజ్ చూస్తే ప్రభావ ప్రజలు అడుగుతున్నారు కళ్ళంత నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రభా అయా మమ్మల్ని పంపించింది ఏదో ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయండి మా ఊళ్ళకి మీరు పెట్టనవసర లేదు గానీ మాకు బ్యాగ్ చూపించింది మేము వెళ్ళిపోతామని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ప్రభా అయ్యా అలాంటి పరిస్థితుల్లో ప్రభావ వాళ్ళు ఉండగా ప్రభావి బిడ్డలైన వారిని అక్కడ పంపించి మరికి ఆహారం అయితే శారీరాహారం ఆత్మీయ ఆహారం అందించగలుగుతున్నారు కానీ తండ్రి ప్రభావ వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని తీర్చలేని పరిస్థితి ప్రభావం ప్రభావ సమర్థుడివి న్యాయం చేసేవాడి తండ్రి అయ్యా నీకు మొరపెట్టుకుని ఉండగా ప్రభా అయ్యాకు ప్రార్థన చేసుకుని రాజ్యాన్ని కొన్ని సుఖాలు తండ్రి ఎటువంటి వాళ్ళ ప్రాంతానికి వెళ్తానికి కుయించండి సహాయం చేయండి ప్రభావ మరియు చెరే వాళ్ళ గురించి ప్రభావ మరి వలస కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఎత్తుకుంటూ మనకి వెళ్ళి ఈ స్వార్థను ప్రకటించే ప్రయత్నం చేయచ్చుండే కానీ ఆయన దాన్ని సఫలీకృతం చేయండి అయ్యా ఇవ్వకుండా కరపత్వాలను బట్టి కొందనాలు వాటిలో రాయి పెట్టిన ఆటలను బట్టి కొందనాలు అయ్యా వాటిని చదువుతున్న వారు వింటున్న వారు ప్రభు చల్లించుకున్న వారు ఎవరు అయ్యా వారి జీవితాలను మీరు మార్చండి ఆయన అయ్యా మీరు తలుచుకుంటే ప్రభాయ ప్రభావ దేనికి పనికి రాని కూడా ప్రభా అయ్యా అయ్యా కొంచెం మనందకరంగా ఉంచారు ప్రభా రోజుల్లో ప్రభావ మరి ఊరి చోరుండేటువంటి దేనికి విద్యలేని వారు ఫామర్లు పనికి మారిన వారు ఉద్యోగం ఏమి లేని వారు మాట్లాడుతూ చేస్తాన్ని మందిరంలో చేర్చుకొని అయ్యా మరి సన్నిధిలో చేర్చుకొని వారిని ప్రభావం మనుషులను బట్టి జాలి చేర్చి తీర్చి విద్యాలయ్యాన్ని కొందరు మీరు గొప్ప కార్యం చేశారయ్యాన్ని కొందా వాటిని బట్టి అయ్యా ప్రభావ అలాంటి గొప్ప ధన్యతలు అలాంటి కార్యాన్ని ఈ వలస కార్యములు జీవితంలో మీరు కుటుంబాల జ్ఞాపం చేసుకున్నారు చిన్న పిల్లలు నరది బిడ్డలు వాళ్ళను పక్కన వాళ్ళ సామాన్లన్నీ మెదగెట్టుకుని అయ్యా నడుచుకుంటూ వెళుతున్నారు అంత ఇబ్బందులు పడుతున్నారు ఎంతో కష్టాలు పడుతున్నారు ఈ ఎండవారికి ఎటువంటి మరి హాని జరగకుండా క్షేమంగా వారికి వాళ్ళు వెళ్ళడానికి అయ్యా అక్కడ ఏదైనా పని చేసుకున్నారో ప్రతి దాన్ని మీ పరిచయం ప్రతి బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోనండి అతి ఒక్కరిని మీద జ్ఞాపకం చేసుకోండి అయ్యా రెట్టింపు ఆశీర్వాదాలు అయా రెట్టింపు దీని ప్రభా రాజీ వారికి సమకూర్చుకోవడం అర్థం చేస్తున్నాను ముఖ్యంగా ప్రభావి మీ తొట్టు తిరుగులాగిన అయ్యా ఈ సినిమా కాలంలో ప్రభావ బిడ్డలైన సహాయాన్ని గుర్తు పెట్టుకొని అది నీ ప్రేమ చేత వాళ్ళు చేశారని తెలుసుకొని అయ్యా ఈ ఈ వాడి నుంచి అయినా గుర్తు తెచ్చుకుని ప్రభావ ఈ లోకంలో సినిమాలు నమ్ముకోక ఈ లోకంలో ఉన్న రాజులు నమ్ముకోక అయ్యాన్ని ఆశ్రయించే బిడ్డలుగా మీరు తీర్చి సహాయం దాన్ని అయ్యా మీరు నడిపించమని ఈ చిన్న ప్రాధాన్యత రాజ్యంలో చేర్చుకుని సహాయం దాన్ని శక్తి కలిగి నామల్ని అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి విజయ్ గారు చాలా ఉందా అజయ్ గారు విజయ్ గారు చెప్పండి సార్ మరి ప్రార్థన అంశము వలస కార్మికుల యొక్క అనుబిన ఆహారము వారికి భద్రత తర్వాత సదుపాయము వసతులు ప్రయాణ ప్రయాణంలో వారికి సరైనటువంటి ఎండ గడ్డ తగలకుండా దీవుని నడిపింపును తయారు వారికి ఆహారము నీరు వసతి ఇలాంటి విషయాల్లో మీరు ప్రార్థించండి పరిశుద్ధి వార ముక్క సహాయం చేయన వాక్య లెక్కలు తండ్రి అయ్యా అది నా హృదయంలో ఆయన జీర్ణం అవుతుంది సహాయం చేయండి ప్రభు ఆయన ప్రభు నీ చుట్టం జరిగించే వ్యక్తిగా ఉండేది సహాయం చేయండి ప్రభు మరి ముఖ్యంగా తల్లి మహిమ వారి జీవితం తండ్రి ప్రభుత్వ ఉపవాసము ప్రార్థన తండ్రి ప్రభాన ఒక కమిట్మెంట్ ఒక నిబంధన ఒక విజయం కలిగి తండ్రి ప్రభు ఏ విధంగా అయితే ఆయా వేదన కలిగి మొరపెట్టి ఉన్నాడు తండ్రి ప్రభు అటువంటి జీవితం నాకును మాటను దండి ప్రభు ఆయన ఇద్దరు జీవితం కావాలి ప్రభు నాయనా బద్ధకము నాయనా ఇటువంటి జీవితాల్లో మేము పడి ఉంటున్నాం తండ్రి ఆ శుభ్రీ తండ్రి ప్రభావిత విచారము విచారణలు మా జీవితంలో ఉన్నట్టు సహాయం చేయండి ప్రభు వాటి నుంచి సంపూర్ణంగా ఏంటి జీవితం ప్రభు మీకు ఎంత మాత్రం వ్యతిరేకంగా మేము వెళ్తున్నట్టు మాకు సహాయం చేయండి ఆయన గొప్ప కార్యాలయం చేయండి ఆయన వచ్చిన జీవితంలో ప్రతిదిన పొందుకున్నట్టు సహాయం చేయండి తండ్రి భయం భర్తీ వణుకు మా జీవితంలో ప్రవేశపెట్టి ఆయన ఇక్కడైనా అంత్య జలలో ఆ భయమును మాకు దయచేయండి ప్రభు ఆ రాకడకు సిద్ధపడే మనస్తత్వం మాకు దయచేళ్ళు ప్రభు ఆయన ప్రార్థించే గుణం మాది దయచు సహాయం చేయవలసింది అడుగుతుంటున్నాము అయ్యా చంద్రీ ప్రభా నాయన ఏసులగా అయా ఆత్మీయ కోరికలు అనేకము మాకు ప్రవేశించభు సహాయం చేయన ఏసుల శరీర సంబంధమైన చంద్ర ప్రభు మీరు అనుగ్రహించి ఆత్మీయ వరములను మేము పొందుకున్నట్టు చలిప్రభ అయ్యా మేము ఏ పని అయితే చేస్తున్నాం దాని విజన్ కలిగి మేము విజయం ఆయన ఒక టార్గెట్ పెట్టుకోండి తండ్రి ప్రభు అది ముగించడం ఆయన తండ్రి మీకు వందన వాళ్ళ సునీల గురించి ప్రార్థిస్తుంది ఆయన వారికి అనేక దిన ఆహారం లేని ప్రజలు అనేకం ఉన్నారు ప్రభు తండ్రి ప్రభు ఎవరైనా దాఖలు ఇచ్చే తప్ప వారు కలుపు నిండడం లేదు నాయన మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు తండ్రి ఇంకా అనేకల్ని లేవనే కండి ఆయన వారికి కలుపు నింపండి ప్రభుత్వం సహాయం కావాల్సిన వనరులను సమకూర్చం నాయన వారికి వసతులు లేవు గృహాలు లేవు ఆయన ఎన్నో వందల వేల కిలోమీటర్లు వాళ్ళు ప్రవేశంపవలెస్ ఉన్నారు నాయన వారికి సహాయం చేయండి ఆయన వారు వెళ్ళినందుకు తండ్రి ప్రభు దారిలో అనేకలు స్ఫరతలు పోయినారు ఒకరిద్దరు కనిపోయినారో తెలియదు నాయన వారికి శక్తులు నడిచేయండి వారి డెస్టిని వారు నాయన సురక్షితంగా చేరుకున్నట్టుగా సాయం చేయండి ప్రభుత్వంలో నేను కూడా సహాయం వెళ్ళాలని సాయండి అనేకలు ఇండివిజువల్ గా చేస్తున్నారు ఆ చేసే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి మనసును కలిసి స్పందనాలు తెలియదు అంటే నాయన ఎవరైతే సువార్తను ఆయన ఈ పని చేసుకుంటూ సువార్తను ప్రకటిస్తూ ఆ మీద భారం కలిగి ఉన్నారో తండ్రి వారి మంచి ఆవేదనకు అది ఆశీర్వాదకరం కాదు ఎందుకంటే మొన్న త్రీ డేస్ క్రితం హైకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది వలస కార్మిలకు ప్రతి బస్టాప్ లో వారికి నీరు ఆహారం అందిపాలి అవసరం వారి ప్రాంతాలకు చేసే బాధ్యత రా రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పారు కానీ ఏ ప్రభుత్వం కూడా సరి అయిన రీతిగా అది పట్టుకుపోవటం లేదు దాన్ని ఇంకా ప్రార్థించాలి మహాగరుడు మహోన్నత శ్రేష్ఠండి కనికడేసిపోతుంది రోజు మా తల్లి దేశమంతా మాకు తెలియదు గానీ మా కళ్ళ ముందు మాత్రం హైదరాబాద్ లో మాకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మా ప్రపల్లి పాదాలు చేతి డుతున్నాం తీసుకొని వస్తున్నాం చాలా దుర్భరమైన పరిస్థితి అందిస్తున్నారు గవర్నమెంట్ వారు చేతులు ఎత్తేసారు వారికి ఎన్నో కోట్లు ఉన్నాయి ఈ వలస కార్మికుల కోసమని కొన్ని కోట్లు ప్రజాధనాన్ని వారు కేటాయిస్తున్నారు ఏమైపోతుందో తెలియదు నాయన నిజంగా ప్రభావ మా ప్రియులు రాజ్యాంగంలో రాసినట్టుగా మా ప్రభుత్వ ఇప్పుడు ఏమీ జరగటం మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది ఆయన ఆ ప్రజల ప్రభావ కడుపు చేత పెట్టుకొని పట్టు బట్టలతో మా ప్రభాప మతురువు కోసం వచ్చారు ఎంతో శ్రమించి గొప్ప గొప్ప నిర్మాణాలు అప్పుడు భవంతులు మా ప్రభుత్వ తల్లి నిర్మాణం చేశారు ఈ రోజున వాళ్ళ భక్తులు రోడ్డు మీదకి వచ్చేసినాయి ఎవరు పట్టించడం కొంతమంది ఏదో సహాయం చేశారు అది తాత్కాలికం ఒక ప్రభావం వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రభావ గాలి ఆ షల్టర్ అంతా కూడా మా ప్రభున కనీసం నిలబడితే అక్కడ ఎండలో ఎలాగలాగా మాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు ఈ కాళ్ళు మొత్తం మమ్మల్ని మా ఊరికి పంపించమని చెప్పేసి అని వాళ్ళు వేడుకుండా ఉంటే మా ఇళ్లలో మేము ఉన్నాం మా ఊర్లో మా కుటుంబ సభ్యులతో మేము హ్యాపీగా ఉన్నాం వందల మంది రోజుల్లో వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు పట్టించుకోలేదంట వాళ్ళు ఫోన్ చేస్తున్నా ఆ ఫోన్ లేవట్లేదు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అని చెప్తున్నారు వాళ్ళు చేయాలని ఏదో చేయాలని ఆశ ఉంది శక్తి లేదు ఆయన డబ్బులు ఉండేవాళ్ళే లేని వాళ్ళకి ఏదో చేయాలని తపన పని తప్పు వాళ్ళందరూ ప్రభు ప్రతిరూపాలున్నాయని లేని వాళ్ళందరూ ఎంతమంది ప్రభుత్వం నమ్ముకున్నారు ఎంతమంది మీకు దూరంగా ఉన్నారు తెలియదు ఎక్కువ చేత వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి మా ప్రభు ఆ నార్త్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మనసు మనస్తత్వం లేని వారు అక్షరాశులు ఎక్కువగా ఉన్నారు మిమ్మల్ని గురించి ఆ వాహనం లేదు ఒకవేళ కల్పించే ప్రయత్నం చేసిన వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు లేదు దయచేసి మన్నించండి నాయకులైనటువంటి వారు ప్రజాప్రతినిధులు అయినటువంటి వారు వారిని అలాగే దొక్క చేసి వాళ్ళు సంపాదించుకున్నారు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలైనటువంటి వారు ప్రభుత్వ సహాయం చేద్దే వాళ్ళకి సహాయం అందనివ్వట్లేదు వాళ్ళ బతుకులు బాగుపడి లేదు వాళ్ళు రక్షణ పొందనివ్వట్లేదు అన్నిటికీ వాళ్ళు ఆ రాష్ట్రంలో మత చాందస వాదులు సంఘ విగ్రహ శక్తులు ప్రజాప్రతినిధులు దౌర్భాగ్యమైనటువంటి ఆ దౌర్భాగ్యులు ల లక్షల కోట్ల ఆత్మలను నాశనానికి వారు సిద్ధపరుస్తూ ఉన్నారు మందించండి నాయన మందించండి వారిని రక్షించండి వారు క్షమించండి ఈ రోజు మా ప్రభు అంటారు కూడా దాదాపుగా మళ్ళీ వాళ్ళు ఎవరు రాలేదు వారి కోసం ఏమి ఏదైతే నిలబడడానికి వాళ్ళు ఏదో ఫంక్షన్ హాల్లో మేము తీసుకొని అన్నారు ఎవరు ఎవరు రాలేదు వారిని ఎక్కడికి తీసుకొని పోలేదు రాత్రులు ఆ బురదలోనే మట్టిలోనే ఆ రోడ్డు మీద పడుకున్నారు దయచేసి కనుక నుంచి ఎవరితోనన్నో మీరు మాట్లాడి వారికి సహాయం చేయండి షరెటర్ కల్పించండి ఆయన కావాల్సిన ఆహారం కూడా దయచేయండి ఉదయం మేము తీసుకెళ్లి ఆహారం ఇస్తున్నప్పుడు ఆ ఊరు వచ్చి తీసుకుని అలాగే తీసుకుని వెళ్ళి ప్రసాదంగా కూర్చొని తినామనే టైం కూడా వాళ్ళు పాటలు ఓపెన్ చేసుకొని తింటూ ఉన్నారు కొన్నిసార్లు ఏమో ప్రభావ కలిపి వారికి వారికి మళ్ళీ దొరుకుతూ ఉంది కొన్నిసార్లు ఏమో ప్రభా కనీసం ఒక్కసారి కూడా అన్నటువంటి వారికి ఏమీ దొరకటం ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరు ఆకలితో ఉన్నారో ఎవరు కడుపు నిండి ఉన్నారో మాకు అర్థం కావడం లేదు తెలియటం లేదు రైతు మన్ని నుంచి క్షమించి సహాయం ఇచ్చేయండి ప్రభుత్వ చూపించండి వారికి కావాల్సిన ఆహారం వారికి అనుగ్రహించి వారు మా వారి స్వగ్రామాలకు వారు వెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ మీరు అనుగ్రహించండి అలాంటి దాతల ప్రభా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ఎంతో ఉన్నారు నాయన కొద్ది లక్షల మందికి వారు సహాయం చేయలేని దౌర్భాగ్యస్థుతులు ఉన్నారు వాడు వాళ్ళకు ఉన్న డబ్బులు ఏం చేసుకోను ప్రభు నాకు అర్థం కావటం లేదు దయచేసి కదిరించి కనిక సహాయం ఇచ్చేయండి ఆదరించండి మహిమ గంట ప్రభులు మీకు ఆరోపిస్తారు ప్రభు మా తండ్రి ఎంతో బాలంతో ప్రార్థన చేస్తున్నారు ఇంతవరకు ఎంతో సహకరిస్తున్నారు అలాంటి వారి కోసం ఏదో మా ప్రపంచ వారు వంతు వారి ప్రభుత్వ చేతులు వెలదీయకుండా సహాయం చేస్తూ ఉన్నారు ఇంతవరకు మా ప్రపన్న చేతులు చాచి సహకరించి పెద్ద మనసుతో వారికి వరకు చేసినటువంటి మా ప్రభుత్వ తండ్రి ప్రతి ఒక్క మా ప్రభావ సహాయమును దీవించి నూరిట్ల పదమూడు వారికి దయచేయండి కలకిలించండి ఈ రోజు ప్రభుత్వ ఎవరు లేని కారణనా మా ప్రభావ మందికి మా ప్రభుత్వం ధైర్యంగా వాళ్ళ కోసం సువార్త ప్రకటించి ప్రార్థన చేయడానికి మీరు ప్రభుత్వం చూపించారు అందుని మీకు స్తోత్రం మా హృదయంలో ఉన్నటువంటి ఆశను మా తల్లి ఆలోచనలు మా ప్రభుత్వం మీరు తెలిపరిచే నెరవేర్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు వందనములు తెలియచేస్తూ ఉన్నాను అలాగోనే మా ప్రభు తర్వాత దినాల్లో కూడా చేయడానికి మరి ప్రభు ఈ ఫుడ్ మా ప్రత్యండి ఏదో మేము యాభై మంది వంద మంది అని అనుకున్నాము రోజు రెండు మంది వరకు మా ప్రభావం వస్తండి వచ్చింది ప్రభు పెడతా సహాయం చేశారు ఫర్దర్ మా ప్రభావం ఎత్తా మీరు నిధులు లేవు దయచేసి కలికించి ప్రభావ ఎవరొకరు మీరు నడిపించండి ఇప్పటి మీరు సహాయం చేస్తూ వచ్చారు అందరు బట్టి మిగిస్తూత్రు తర్వాత దినాల్లో కూడా ప్రభావ ఈ పరిస్థితులన్నీ చక్కబడేంత వరకు మేము దాన్ని కొనసాగించడానికి చేయడానికి మీరు మాకు ప్రభుత్వ చూపించమని ఆదరించి ఆస్వాదించి బలపరిచిన నడిపించి మహిం పొందమని వద్దరించి వారి చేయమని ఎస్ ప్రభు ప్రశస్తాము ప్రార్థన చేసి సమర్పించుకోవాలి మార్మిలో ప్రతి ఒక్కరి పేరును మీరు జ్ఞాపకం చేసుకుని అడిగి వేడుకుని చూడండి అంశము మరి వారి ఉపాధి కోల్పోతున్నారు వారి స్త్రీ నివాసులకు వాళ్ళు ప్రయాణమై ఉంటుండగా కాకుండా భద్రత ఉంది వారు క్షేమంగా దేవుడిగా మరి వారిని నడిపించాలని ప్రార్థించండి నమ్మకం ఏంటంటే ప్రేంగులకి రాజా నిపాదాల కొందనాలు స్తోత్రస్తుతలు చెల్లించుకుంటున్నాంత్రి ప్రేంగులకి రాజా యొక్క ఉదయకాల సమయానికి ఎన్ని కొందనాలు ప్రేమించి మీ పాస అనేది తీసుకొచ్చిన కృపకా చెల్లించుకుంటున్నా తండ్రి అయ్యావితబ వాక్యానికి ఏమి కొందనాలు చెల్లించుకుంటున్నాంత్రి అయా మీ మందిరం ఎడలో ఉన్నటువంటి ఆసక్తి మీ ప్రజల ఎడలో ఉన్నటువంటి ఆసక్తి అయ్యా నహి మీ జీవితంలో పెట్టి దేవా మా జీ మా యొక్క హృదయాలతో మాట్లాడుతూ వచ్చినారు తండ్రి అయా భారము ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క పట్టుదల తండ్రి అయా నమ్మకం తండ్రి దేవా మీ కొరకు మీ పని కొరకు మీ బిడ్డల కొరకు నమ్మకం తండ్రి ప్రేమ కలిగిన రాజా భారం తండ్రి అయ్యా అటు భారం లేని నా జీవితాన్ని మీ పాశ్చర్పట్టుకుంటున్నాను తండ్రి స్వార్థపూరుడుగా నమ్మకం అయిన తండ్రి ప్రేమ కలిగిన రాజా సౌల సభ సొంతంగా జీవించే జీవితాన్ని బట్టి అనుగ్రహించండి దేవ ఆసక్తిని అనుగ్రహించండి మీకు ఒక పనిచేసే హృదయాన్ని అనుగ్రహించండి అయ్యా అటే అవకాశం తరుణాలు అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నమ్మకం తండ్రి నా జీవితంలో మీరు గొప్ప కార్యాలు అద్భుత ఆశ్చర్య కార్యాలకే మీకు పొందనాలు దేవ ప్రేమించి కనికరించి దేవించినారు దేవ నమ్మకం అయిన తండ్రి అయ్యా ప్రేమలకి తండ్రి ఈ యొక్క స్థితిలో ఈ యొక్క సమయంలో ఈ విధంగా ఉంచబడినామంటే నమ్మకమైన దేవా ప్రేమ కళన తండ్రి నేను మౌనంగా ఉండటానికి కాదు దేవా నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా క్షేమించండి కృపణనుగ్రహించండి గారి హృదయంలో మీరు పెట్టినటువంటి ఆ యొక్క భారం ఆ యొక్క ప్రేమకే మీ కొందనాలు నమ్మకమైన తండ్రి ప్రతిరూపాలుగా మీ బిడ్డలుగా చూసేటటువంటి ఆ యొక్క మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం మేమైతే స్వార్థపూర్వంగా దేవా నమ్మకం అయిన తండ్రి ఉన్నాం దేవా నమ్మకం అయిన తండ్రి మేము మా కుటుంబాలు మా వరకు మాత్రమే ఆశించే వాళ్ళంగా ఉన్నాం కానీ మా కంఫర్ట్ మా యొక్క పరిస్థితిలోనే ఉన్నాం కానీ వాళ్ళకి సహాయం చేసే స్థితిలోనే ఉందేవా క్షమించుకోకుండా అనుగ్రహించండి దయని అనుగ్రహించండి తండ్రి దేవా పెంగళగిరి రాజా పెద్ద మాటలు మాట్లాడతాం కానీ క్రియల రూపంలో చూపించలేని స్థితి దేవా నమ్మకం అయిన తండ్రి క్షమించండి కొప్పుడు అనుగ్రహించండి తరుణాలు అనుగ్రహించి మా హృదయాల్లో నమ్మకమైన తండ్రి మీ కార్యం దొరకలేక సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రింగళని తండ్రి ఈ యొక్క సమయంలో ప్రింగళ గిన్నె రాజా అనేక ప్రాంతాల్లో ఇటు పరిస్థితుల్లో అనుభవిస్తున్న ట్వంటీ వర్క్స్ కార్మికులను మీకు ఆశనది రైతు పట్టుకుంటున్నాను తండ్రి సుమారు రెండు కోట్ల మంది ప్రజలు ట్రాన్సిట్ లో ఉన్నారని దేవా ఒక ప్రాంతం నుంచి వారు ఎక్కువ ప్రాంతాలకు వెళ్తే పనిలో దేవ ప్రాంతాల్లో వివిధ స్థలాల్లో తండ్రి ఎంతో దయనీయమైనటువంటి స్థితిలో ఈ యొక్క ప్రెగ్నెంట్ మదర్స్ లాక్ మదర్స్ దేవా నమ్మకం అయిన తండ్రి తిండి లేక దేవ నమ్మకం అయిన తండ్రి దాహం దేవా కొన్ని వందల కిలోమీటర్లు నడిచి నమ్మకమైన దేవ ఎంతో నిర్భాగ్యులుగా తండ్రి దేవాత కాని వారు నమ్మకమైన తండ్రి దేవ విరిగిన హృదయాలతో నిలబడి ఉండగా అయ్యా జాలు చేసుకోండి కృష్ణించండి దేవ ప్రభుత్వాలతో మాట్లాడండి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహిమగలిగిన రాజా మహిగలిగిన తండ్రి ఇంతవరకు తోడుగా ఉన్న నడిపించిన కృపాల చెల్లించుకుంటున్నాను దేవ ప్రేమ తండ్రి మహిం కలిగిన రాజా మీకు ప్రేమకే మీ కొందనాలు మీ దయకాయ మీకు నాలు తండ్రి ప్రేమ కలిగిన రాజాగలిగింది తండ్రి అయ్యా అయ్యా సాయం చేయండి అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటాం మీ కొద్ది ప్రార్థన ఆరాధన నా రక్షకుడు నా ప్రభుత్వంలో బ్రతమాలి వేడుకున్నాం తండ్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కోర్టు పరిమితిలో ఉన్నటువంటి ప్రజా పత్రిక వ్యవస్థ కూడా వారికి తోడ్పాటుగా ఉంది అసలు అయితే మిలిటరీ ఆర్మీ వాళ్ళను ఉపయోగించి వాళ్ళ వెహికల్స్ వాళ్ళ వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ చేస్తే అసలు దేశంలో అయిపోయేది కానీ ఆ నిర్ణయం జాతీయ విపత్తు అయినప్పటికీ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవట్లేదు చాలా చూడట్లేదు అది వాళ్ళు చూస్తున్నా అది పర్గలు తీసుకోవట్లేదు వారు రాజకీయంగా వారు లబ్ధి పొందాలని చూస్తున్నారు తోడ్ చేయాలని ప్రార్థించేనా కృప కలిగిన మా పేపర్ లో గొప్పతండి నా గొప్పదేవ నియన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించియనంత గొప్ప మాటలు చూపించి నాయన మనం దర్శించి ఎన్నుకొని ఏర్పరచుకొని మీ బిడ్డలుగా మీ సొత్తుగా మీ సొకే సాంప్రద్యం లా మమ్మల్ని చేసుకున్నారు మా దేవ స్తోత్రం నాయన యోగ్యత ఎటువంటి అర్హత ఎటువంటి ఎన్నిక లేని నీచులో తండ్రి అజ్ఞానులను ఆయన అవివేకులను తండ్రి మమ్మల్ని తండ్రి మీరు ఏర్పరచుకున్నారు మీకు స్తోత్రం నా దేవ ఆయనతో గొప్ప రక్షణ పాత్ర కాదు నాయన ఇది కేవలం మీ కృప ప్రభా స్ నరకం నుండి తప్పించి ప్రభా మమ్మలను తండ్రి ప్రభు జీవంలోకి దాటివేశారు స్తోత్రం చల్లించుకుంటున్నాం అయితే జీవాన్ని అయితే స్వాస్యం పట్టి స్తోత్రం చల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి ఈ రోజు మేమందరం ఆన్లైన్లో కూడి ప్రార్థించడానికి పట్టి స్తోత్రం చల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి గత నాయన యాభై సంవత్సరాలు యాభై రోజుల పైన పడి అంటే మేము ప్రార్థించడానికి అనదైన ఫ్యూచర్ కుప్పని పట్టిస్తూతున్నాం ఈ రోజు నాయన జీవితాన్ని మా దృష్టికి తెచ్చిన తండ్రి బాబా ఎంత గొప్ప కమిట్మెంట్ ఆయన ఎంత గొప్ప బాబా ఆ యొక్క విజన్ ప్రభావ ఎంత గొప్ప తండ్రి ఆ యొక్క తండ్రి తండ్రి కలిగినప్పటికి భారం బట్టి కూడా అటువంటి వారిని మీరు ఎండుకుంటారు ఏర్పరచుకుంటారు అటువంటి వారిని బాబా మీరు నడిపిస్తారు బలపరుస్తారు తండ్రి బాబా పోసుకుంటే బాబాయ్ తండ్రి ఎంతో బాబా ఎన్నిసార్లు దర్శించినప్పటికీ బాబా స్పందించిన జీవితం ఆయన క్షమించండి తండ్రి మీరే తండ్రి నా జీవితంలో నా జీవితాన్ని కట్టవలసిందిగా ప్రాపిస్తుంటున్నారు ఆయన తండ్రి ప్రోత్సాహితు బలపరచండి ఆయన ముందుకెళ్ళటానికి సహాయం చేయకుండా వాళ్ళు జీవం ఉన్నప్పుడే వాళ్ళు ప్రాణం ఉన్నప్పుడే వాళ్ళు బలం ఉన్నప్పుడే మేము చేయగలం ఆయన అటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఆయన తండ్రి సోమరి తనతోటి ప్రభాయన అనేకమైన సమస్యలతోటి ప్రభు అనుకుంటూ వాటిని ప్రభు జీవిస్తున్నాను క్షమించవలసి నా దగ్గర నా దగ్గర సహాయం చేయండి నాయన ప్రభా ఎంత గొప్ప పని అయినప్పటికీ ప్రభా అంత గొప్ప పనిని అనేక మంది ప్రోత్సహించి యాభై రెండు రోజులు ప్రభుత్వ పూర్తి చేశాడు వ్యక్తిత్వం తండ్రి చూస్తాడు ఇంత పెద్ద భారం ఇంత పెద్ద ప్రార్థన జీవితం అనుకున్న సమస్యను వదిలిపెట్ట తమ స్థానాన్ని వదిలిపెట్టాడు ప్రభా అంటే తన కథను దగ్గరికి వెళ్తాడు మరి భార మా తండ్రి అటువంటి మనస్సు తండ్రి మాకు మైగ్రెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాడు చూపించండి పెద్ద ఎన్నో ఇరుకులు ప్రభావ ఎన్నో కష్టాలు సహాయించండి తండ్రి ఎన్నో మైళ్ళు నడుస్తున్నారు దర్శించి వాక్యం వాళ్ళ దగ్గర ైనా బెంగళూరు నుంచి నడుచుకుంటూ వస్తున్నారంట ప్రభావం కొంచెం కొంచెం తండ్రి వాక్యము ఆహారం సదుపాయాలు సహాయం చేయండి తండ్రి నైనా గవర్నమెంట్ వాళ్ళు స్పందించడం హైకోర్టు వాటి ఇస్తున్నాయి కానీ ఆచరించేవాడు ఎవడు లేడు ప్రభావం సుప్రీం కోర్టు చెప్తుంది ఎవడు వినే ఎవడు లేడు ప్రభావం కోర్టు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి ప్రభావనైనా వారు ఎవరు చూస్తారు ప్రభు వారు అప్పుడు వారితో పని చేయించుకున్నా వారికి ఆయన ఇప్పుడు చేతులు ఎత్తేసి వాళ్ళని ప్రభుత్వం మొహం స్టార్ట్ చేసి తండ్రి చూడట్లేదు సహాయం జ్ఞాపకం చేసుకోండి అయినా మీరే ప్రభావని దర్శించవలసింది పెడుకుంటున్నాం అదే విధంగా అవసరం వారికి ట్రాన్స్పోర్టేషన్ అంటే సమకూర్చుకుంటున్నాం ప్రభావం ప్రభావనైనా అంటే ఇప్పుడు మీ బిడ్డల మేము కూడా వారికి ఇప్పుడు ఆత్మీయ ఆహారం ఇవ్వడానికి ప్రోత్సహించాడు ప్రభావ చేసేవారిని ప్రోత్సహించడానికి సహాయం ప్రభావం ఏ వారికి కావలసినటువంటి ప్రతిపాటిస్తే ప్రభా ప్రభు ఏవైతే ఆహారం మిమ్మల్ని ఇచ్చి తండ్రి మాటలు చెప్పడానికి సహాయండి ప్రభావ బీహారు యూపీ మధ్యప్రదేశ్ తండ్రి అదేవిధంగా నైనా ఈ ప్రాంతాలకు నేను ప్రభావ ఎలా ప్రభు కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చారు అవకాశం ఉందండి సహాయం చేయండి జ్ఞాపకం చేసుకోవడం వారికి వెళ్ళడానికి సజీవైన వాక్యం ఇవ్వడానికి కదిలించడానికి సహాయం చేయండి ఇచ్చిన అవకాశం పోగొట్టుకోకుండా సహాయం చేయండి లేకపోతే మా జీవిత కాలం మళ్ళీ వస్తుందో అది తెలియదు ప్రభుత్వ సహాయం చేయండి వాళ్ళే సహాయం చేయండి అంటే బలపరచని ప్రోత్సహించండి ప్రభుత్వ అటువంటి భారాలు దయచేసి ప్రభుత్వం సార్ తండ్రి మైగ్రెంట్ వర్కర్స్ చిన్న బిడ్డలు తల్లు పాలిచ్చే తల్లు అయినా మనందరినీ విజయత కప్పగిస్తుంటున్నాంటి ఇబ్బంది ఆట రాకుండా మీరే సహాయం చేయవలసింది అంటే మేమందరం ఆన్లైన్ లో చేసిన సమయాన్ని పట్టిస్తాం అనారోగ్యంగా ఉన్న జాషిల్సి మరొకసారి దర్శించి బాబుని బలపరిచే హెడ్ ఎక్ బౌంటింగ్ సహాయం చేయండి తక్కువ ఎక్కువగా గాయపడిస్తాను చాపే ముట్టి స్వస్థపరచండి మాట జ్ఞాపకం చేసుకుంటారు తల్లిదండ్రులు తక్కువ ధైర్యపరచండి తగ్గ బలపరుచిస్తున్నాస్తున్నా నడిపిస్తేవా మా ముందుకు తీసుకొచ్చిన నీవాకి భాగం బట్టి వంద నీకు శుద్ధి చూస్తున్నాం తండ్రి నేను విరిగిన హృదయాలు విరిగిన జీవితాలు తోల్చి తండ్రి నేను నిరాసు ప్రభా నేనా ఈ అంశం మాట్లాడటానికి ఎంతో వదనాలు స్థుకులు తెలుస్తున్నాం ప్రభావ నిహేమ్యాన్ని మీరు ఏర్పరచుకున్నారు కష్టానికి ప్రభావా నేను ఆ కష్టంలో నిదాసుడు తండ్రి నేను నీ శక్తితోటి ప్రభా చేసి తండ్రి నేను సఫలం అయ్యాడు ఫుల్ఫిల్ చేశాడు కంప్లీట్ చేశాడు ప్రభావ నీకు ఎంతో వదనాలు నీకులు తెలుస్తున్నాం నేను ఒక దర్శనం గురించి మాట్లాడారు మీరు తండ్రి ఆయన దర్శనము అనేక సార్లు మేము మనం చూస్తున్నా తండ్రి గుడ్డి వారు అయిపోతాం చూస్తుండేది చేయలేని వారుగా ఉంటాం అనేక సార్లు దర్శన పత్రికలో తండ్రి ఆయన విశ్వాసము క్రియ రెండు కలిసిపోవాలని చెప్పి ఉన్నది తర్వాత మేము తండ్రి నేను విశ్వాసం చూపించే వారిగా ఉన్నాం కానీ క్రియలో మేము ఏర్పడిపోతున్నాం తండ్రి అయ్యా తండ్రి క్రియలు తెలియలేని విశ్వాసము మొత్తము చెప్పారు కొంత చేసి కొంత చేయకుండా ఏదో మన తృప్తి కోసము చేసేవారుగా కాకుండా అయ్యా తండ్రి ఆయన మనసాక్షిని తండ్రి ఆయన మనసాక్షి కోసం చేసేవారుగా కాకుండా తండ్రి నేను నిజంగా నిన్ను ప్రేమించి చేసేవారుగా ఈ ప్రేమని తనపరచడానికి ఆశించి చేసేవారుగా తండ్రి ఆయన అట్లాంటి మిల్లుగా మమ్మల్ని చేయండి తండ్రి నీకెంతో వననాలు ఈ ప్రేమను బట్టి తండ్రి ఏదైనా మా విడిగి మా జీవితాన్ని మీరు చూసి తన లోకం నుంచి దిగి వచ్చి ఈ లోకంలో తండ్రి ఆయన మీ ప్రాణం పెట్టి మా మా పనికిరాని జీవితాలు తండ్రి ఆయన మా జీవితాలు కూడా ఈ వలస తౌలి లాంటి జీవితాలు లేకువ ఈ గమ్యం లేని ఒక జీవితాన్ని ప్రభావ మీరు గమ్యంగా గమ్యం చూపించి మమ్మల్ని ఏర్పరచుకున్నారు మాకు కూడా తండ్రి ఒక గమ్యము చూపించే ఒక గుణం ఇచ్చారు వేరే గురించి తండ్రి ఆయన ఒక దర్శనం చూపించారు దర్శనానికి దర్శనం ప్రకారంగా మేము నడిచేవారుగా లేం ప్రభావ మొమించండి అనుక్షణము మాకు ఏదో ఒక దర్శనం చూపించేవారుగా ఉన్నారు ప్రతి దాంట్లో మా భాగం ఉన్నది అని చూపిస్తూ వస్తున్నారు బాబా నీకెంతో వండు నీకు స్థితిలో జరుగుతున్నాను తండ్రి నమ్మ శ్రమించండి నన్ను క్షమించాయా మళ్ళీ నా జీవితంలో ఉన్న ప్రతి బహిని పాదలుకుంటున్నాను తండ్రి నేను బట్టి మీకు వందనాలు అని చూసిన పచ్చి నీకు ఎంతో వందనాలు జరుగుతున్నాను తండ్రి ప్రభావి రాత్రి ఈ రోజు తది ఆయన ఊపిరి లేకపోయింది తది బలహీనం అయిపోయింది అయితే మా బలహీనమైన శరీరాన్ని తాకండి బలంతో ఉండి చైతన్యం గొప్పతనం ప్రార్థుండ్రి బలహీనంగా ఉండి చైతన్యం గొప్పతనం ప్రభా నిజంగా ఈ బలం మీద ఆధారపడి భాగంగా సహాయం చేయండి తండ్రి ఆ బిడ్డలను ఒకసారి ఆశంపించండి తండ్రి ఆయన చిన్న బిడ్డలు నేర్చుకుని ఆ ఉన్నారు అది కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను వాళ్ళ రోజు ఇక్కడ నుంచి నిలిచిన తర్వాత వాళ్ళ ఆహారం ఏంటి వాళ్ళు వాళ్ళకి పోషించేవారు ఎవరు తండ్రి ఆయన ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు తండ్రి మనుషులు స్వాతకారులు మీకు మాటలు మాట్లాడేవారే గాని ఏ రూపంలో ఉన్నారు ప్రభా తండ్రి ఆయన ఇలాంటి ప్రభుత్వాలతో మీరేం మాట్లాడండి ఈ నాయకులతో మీరేం మాట్లాడండి ఖచ్చితంగా సేవ సేవ చేసే ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రభా ఎవ్వరు కనిపిస్తలేదు ప్రభా ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయో తెలియదు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోవాడంతా స్పందిస్తారు కానీ ఇలాంటి అవసరానికి మాత్రం ఎవరు కనిపిస్తలేరు అం చేయండి మీకు చూపించండి ప్రభావం చేస్తున్నాయి తండ్రి ఆయన ఎందుకో ఎవరు స్పందిస్తున్నారో లేదో తెలియదు ప్రభావం ఎదురు అయినా మేము స్పందించినట్లుగా అయ్యా ఇటు చేయండి ఈ ప్రభుత్వాలు స్పందించినట్లుగా తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రభావం వాళ్ళ ఉద్యోగుల కోసం ఆ ఫెసిలిటీ దామని అవేసిలిటీ దేమని ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి ఏ నామంలో సభా ఆ బిడ్డలకి అవసరం తీర్చబడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడ ఇద్దరు ఏ ఏ విషయం గురించి అడుగుతారో తల్లి అది ఇవ్వబడను అని చెప్పారు ఇగా ఎక్కువగా ఉన్నాం ఏకీవించి అడుగుతున్నాం సభ నేను గవర్నమెంట్ ని మూవ్ చేయండి ప్రజల్ని మూవ్ చేయండి తండ్రి నాయకుల్ని మూవ్ చేయండి ప్రభావ తండ్రి నేను వాళ్ళ అవసరం తీర్చబడినట్లుగా సహాయం చేయండి ప్రభావ అయ్యా మా భాగం మాకు సూచించండి మా భాగం చేయడానికి మేము నమ్మ అయ్యా తల్లి నమ్మకస్తులుగా చేయడానికి నేర్పించండి బాబా తండ్రి మీ విధులుగా తండ్రి మాట్లాడేవారు కాదు తండ్రి క్రియారూపంగా చేసేవారు ప్రాబా తండ్రి ఫ్రీస్ వాళ్ళు నా ఆజ్ఞలు గైకుంటు అని చెప్పారు బాబా తల్లి అలాంటి వారుగా మమ్మల్ని చేయించండి సహాయం చెంది బా మంచి దాసుడు విషయంలో నమ్మకంగా ఉండేవో చెప్పడానికి అలాంటి మాట కోసం పాకులాడేవారుగా మమ్మల్ని చేయమని సాధిస్తున్నాం బాబా ట్రాక్స్ పెడుతున్నాము బుక్స్ ఏదో పెట్టినా అయ్యా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ జీవితాలతో తాకండి ప్రాబ వాళ్ళ హృదయాన్ని సాకండి తండ్రి వాళ్ళ అవసరం తీర్చండి ప్రభావం ప్యాక్ పడేకుండా చేయండి ప్రాబీనా ఈ బంగారు వాక్యాన్ని చూస్తున్నట్టుగా చదివినట్లుగా సహాయం చేయండి చదువు వచ్చే రాదు మాకు తెలియదు కానీ అయ్యా తండ్రి మీ సహాయం దయచేయమని సాధిస్తూ చూపించమని వేసుకో వేసుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నేను ప్రార్థన చేస్తాను అప్పటి గారు కృపాసక్తి సంపూర్ణ స్తోత్రములు నమ్మదగిన దేవ స్తోత్రాలువ స్తోత్రములు నిత్యమైన కృప స్తోత్రములు రచించడాన్ని రక్షించకొచ్చిన దేవస్తోత్రములు నడుచు మార్గం అంటూ చూడ స్తోత్రములు దేవ నిర్మలమైనటువంటి ధర్మము దేవస్తోత్రములు ఆ ఆధారమైనటువంటి ఒకే రీతిగా ఉన్నదిపతి అయినటువంటి పుష్కలముతోత్రములు మాత్రండి నిత్యము ఆశీర్వాద చేసిన దేవ స్తోత్రములు పరిశుద్ధి మాత్రండి పదమే స్తోత్రములు పదకొండు కొందనాలు చెల్లిస్తున్నాము ఆచరణ కొందనాలు చెల్లిస్తున్నాము ఆచరణ కొందనాలు మాత్రండి దర్శనాన్ని మొత్తం మానవాళికి దయచేమ నడుస్తున్నాము సమాజ కట్టడము కుటుంబ కట్టుబాటు దేశంలో ఎక్కడైతే అయిపోతుందో ఈ సేవల ద్వారా ద్వారా పెళ్లి గుర్తి బిడ్డల ద్వారా మొత్తం పునర్నిర్మాణం కాబడి మొత్తం అనేక సంక్షేమం దయచేమ నడుస్తున్నాం మొత్తం మైగ్రెంట్ ల్యాండర్స్ పలసర కూలీలను బట్టి ఉపాధి కోసం మాత్రం ప్రాంతం కాని ప్రాంతం బారుమూల గ్రామం నుండి అనేక పట్టణాలకు వెళ్ళి ఆ పట్టణాలను మరి తల్లి అభివృద్ధిపరిచి భారీ వ్యవస్థను అభివృద్ధిపరిచి మాత్రుడు స్థాయిలుగా ఆవేదలతో బాధతో ఏర్పుతో అసహనంతో మత్రి వారు తిరిగి సహాయ ఉంటుండగా మత్రి మార్గమంతట్లు మీరు సాయం చేయండి మత్రి మరి అనేకలు ధనవంతులు ఉన్నారు ఉన్నారు మాత్రి నిన్ను మెంబడించి నిన్ను ప్రేమించినటువంటి వారు వారికి సహాయపడకుండా మాత్రం ఇంతరులను ఆర్థిక సహాయం దయచేయడం నడుపుతున్నాము ఈ యొక్క పంచినీ వ్యవస్థలో మాత్రాన్ని సహాయం చేయండి మాత్రం పెట్టకుండా మా తండ్రి ఆతంకులు రాకుండా ఆ యొక్క సంరక్షణ రక్షణ వారికి దయచేయడం అందులో ఆహారము నీటి వసతులను సదు సహాయ మనకు మంత్రులు ఆపద భద్రత దయచేయడం నడుస్తున్నాము నేను ప్రార్థిక మాత్రమే సహాయం చేసేది మరియు మా దేవుడు మా రక్షకుడు మా ప్రభులైన సమకూర్చు నీతిలో మాత్రం పోలీసు వ్యవస్థ అంతా కూడా వాటి తోడు పట్టుగా ఉండి ఆ యొక్క ఉపాధి కోల్పోకుండా మాత్రం లో వారికి వరికాహార ద్వారా వారికి ఉపాధిని కని సమస్యలు సమకుడు మీకు మీకు సమాధానం ప్రార్థించేటువంటి వీళ్ళందరికీ మరియు ఆ మైగ్రెంట్ వర్కర్స్ వారి కుటుంబ సభ్యులకి భూమి మీద దేవుడి ఒక్కరి తోడే కొంచెం